కీర్తన సంఖ్య ఐదు వందల యాభై ఆరు అరిగాపులము మేము అంతర్యామి వినీవు ఇరవైని చెప్పినట్టులేమి సేతుమయ్యా గాలి ముడిగట్టినట్టు కాయముమోచితి కాలము గొలచితిమి కనురెప్పలా జాలి రొప్పితిమి వట్టి సటలనేయే పొద్దు ఏల మెచ్చ వింకాను ఎమిషేతుమయ్యా చుక్కలు లెక్కించినట్టు చూడగ మా జన్మములు ఉక్కున కర్మములకు ఒడిగట్టితి తెక్కులను వెంట వెంట తిరిగేము బంట్లమయ్యి వెట్టి మాకు యా పాలు పొంగినటువలే పాయము మోచితిమి నాలుకలెక్కి నాలుకకెక్కిన వెళ్ళా నమిలితిమీ ఇలీల శ్రీవేంకటేశ ఇంత చేతివి ఎలినవాడవు ఇంకా ఎమిచేతుమయ్యా